అలా కొట్టేయడం ఎందుకు కాబట్టి జ్ఞానయోగి ప్రాయశ్చిత్త కర్మ లేదు ఇది బాగా గుర్తు కర్మయోగంలో మాత్రమే ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది అంతే తప్ప జ్ఞానయోగికి ప్రాయశ్చిత్త కర్మ ఉండదు ఎందువల్ల ఉండదు నైవ కరో ఒక్కసారే ఈ కాగితాన్ని బట్కెళ్ళి జ్ఞానమనేటటువంటి అగ్నిలో పడేసాడు పడేసి ఏమైపోయింది పేపరు లేదు పేపర్ మీద రాసింది లేదు జ్ఞానేం దహి జ్ఞానమనే అగ్నిలో ఇంధనముగా కర్తృత్వాన్ని దగ్ధం చేశాడు నాహము కర్త నాహము కర్త నా కర్త నేను అసలు లేనివాడిని రా బాబు నేను ఉంటే కదా నువ్వు నాకేమైనా ఆపాదించడానికి జ్ఞానం వల్ల నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను లేనివాడినని తెలుసుకో జ్ఞానం యొక్క పరమ ప్రయోజనం ఏమిటంటే నేను లేనివాడనని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సోహం అంటే జ్ఞానం పూర్తవాల నాహం అంటేనే పూర్తి అయ్యేలా సోహం మధ్యలో మజిలి అక్షరుడు మధ్యలో మధ్యలో పురుషోత్తముడు లక్ష్యం పురుషోత్తముడు ఏమన్నాడంటే అసలు నీ సృష్టికి నాకు ఏ సంబంధం లేదు పోవేయాలి సూర్య చంద్రాగ్ని మండలములు కూడా నన్ను తెలుసుకోజాలవు గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ ఏ గుణం లేదు నాశనం కూడా లేదు జాగ్రత్తగా ఈ పురుషోత్తమ నిర్ణయాన్ని గనక ఎవరైతే ఆశ్రయించి నాహం అన్న నిర్ణయానికి చేరతారో వాళ్ళు పూర్ణ జ్ఞానం పూర్ణ బోధ ఈ నిర్ణయాన్ని పొందిన వాళ్ళు అవుతారు జాగ్రత్తగా గమనించి ఈ నిష్క్రియ అన్నటువంటి లక్షణాన్ని నాహం వరకు నిలుపుకోవాలి ఎక్కడ వరకు నిలుపుకోవాలి నాహం వరకు నిలుపుకోవాలి సోహం దగ్గర ఆగిపోకూడదు ఈ నిష్క్రియ నాకు ఎందుకని ఈ బ్రహ్మాండాన్ని నేనే చేశాను నా సంకల్పం ఈ బ్రహ్మాండం ఉత్పన్నమైంది దివ్యాహం అన్నీ నాకు తెలుసు అంతా నాకు తెలుసు అన్నీ నేను చేయగలను దివ్యాహం జ్ఞానంలో కూడా ఒక ఆహం వచ్చేస్తుంది దాని పేరు దివ్యా అక్కడ కూడా మళ్ళీ ఏమైపోయింది మళ్ళా కొరా కాగజ స్థాయి మన మేర ఉండదు అక్కడ కూడా ఏమైపోయింది సంకల్పాలు వచ్చి చేరిపోతాయి సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు సంకల్పం కలిగినప్పుడల్లా మళ్ళీ నీకు ఈ ఈ సూత్రం స్ఫురణ గ్రహం సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి ఏమీ వద్దు ఓరక ఉండు నాహం ఇదే మానవ జీవిత లక్ష్యం కోహంతో మొదలైంది తో పూర్తిపోతుంది కోహం సోహం నాహం అనే పరతత్వ నిర్ణయం పరాత్వర నిర్ణయం వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ప్రధానమైన ఏమండి నీ కోహినూరు వజ్రం కావాలా మయూర్ సింహాసనం కావాలా నాకేం వద్దు నాయనా నీకు అమెరికా ప్రెసిడెంట్షిప్ కావాలా ఇండియా ప్రెసిడెంట్షిప్ కావాలా అసలు బాబు ఏమంటే నీకేమైనా బ్రహ్మాండం రాసిచ్చేయమంటావా భూమండలం అంతా రాసిచ్చేయమంటావా బ్రహ్మాండ అధిష్టానంగా నేను పెట్టమంటావా ఈ కోట్ల మంది మానవులు నీ మాట వినేటట్లుగా చేయమంటావా ఒక్కడ నా మాట వింటేనే నా ప్రమా నాకింత ప్రమాదం వచ్చింది ఎనిమిది వందల కోట్ల మంది నా మాట వింటే ఏమైపోదా అనేది చాలా ప్రమాదం వస్తుంది అని ఎప్పటికప్పుడు తనను తాను తెలుసుకోవాలి తనను తాను పోగొట్టుకోవాలి ఉనికి మాత్రమే ఉనికి కూడా లేనిదే సోహం అంటే అర్థం ఏమిటంటే ఉనికి ఉండు ఉనికిగా ఉండుట నాహం ఉనికిగా కూడా లేనివాడు ఈ రెండు నిర్ణయాలు మాత్రమే జ్ఞాన యోగ లక్ష్యమై ఉన్నది హరి ఓ సీ గురుద్యో and uh...